స్తోత్రం పరిశుద్ధ జీవంగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చేసినాం నైనా యేసు ప్రభ కృపలు భద్రపరిచిన ప్రభావ పొద్దున్నీ ఇంత వరకు కాచి కాపాడి చర్యలు పెట్టిన దేవా నీకు స్తోత్రంలో చెల్లిసిన తండ్రి ప్రభా నీకు వంద నాలుగు ప్రభావ తోడే నడిపించి విజం తండ్రి నీకు స్తోత్రం నాయన యేసు ప్రభ ఇద్దరుకున్న నామంటే అక్కడ ఉంటానన్న దేవా నీకు స్తోత్రంలో సర్వాధికారి నీకు స్తోత్రం అయినా మా తప్పులు పాప దోషం ఉంటే క్షమించండి ఆయన నా తన కడిగి పరిశుద్ధపరచండి నా తండ్రి ఇంకా పరిశుద్ధపరిచిన సొత్తుగా తయారు చేసుకునే విధానం బట్టి నీకు పరిశుద్ధమైన తల్లి నీకు వంద పరిశుద్ధ ఆత్మ దేవాన్ని స్తోత్రం ప్రభావానికి రాత్రి కాలం రాడబిడత నడిపించి ప్రతి ఒక్క తొలగించండినైనా నా తల్లి ఎక్కడైతే సేవలో వాడబడుతుందో ప్రదేశాల సేవలో బహుబలంగా వాడబడాలా అద్భుత ఆశ్చర్యాల వల్ల జీవితంలో జరిగింది ఏసు ప్రభా మరి కుటుంబాలు ప్రభా కుటుంబాన్ని భారీ సంపూర్ణంగా రాష్ట్ర మార్గం నడిపింపబడాల నడిపింపబడాలా ప్రతి ఒక్కొక్క పీడ తోడి నడిపించి విజయాన్ని మరి గ్రహిస్తాను ఇంకా సేవలు బలంగా మీరు వాడకండి ప్రభా ఏసు ప్రభా ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగస్తుల సాక్షి నిలబెట్టండి ఆటంకాన్ని తొలగించండి మరి కాలేజీ స్కూల్కి వెళ్తున్న పతక బిడ్డకు తొలి నడిపించే విజయాన్ని విద్య ఇచ్చేయండి ఆటంకాన్ని తొలగించే పతక బిడ్డకు అద్భుతంగా ఆశ్యానికి మీరు వాడుకోండి ప్రభావ తండ్రి మీరు వాకించే ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానం నీకు స్తోత్రం ఉన్నాయి మమ్మల్ని ఎంతోగానో బలపరుస్తున్నారు ప్రభావ అందరూ బట్టి నీకు స్తోత్రంలో ఉన్నాయని తండ్రి నీకు స్త్రీ రాకడం ప్రభావం సిద్ధాల సిద్ధంగా తయారు చేయాలా మేము శిష్యులుగా తయారు చేయాలా శిష్యంగా తయారు చేయాలంటే మా జీవితాలు ఎంతో సరిగ్గా ఉండాలి ప్రభ యశ ప్రభా నీకు అనుకూలమైన జీవితం కలిగి ఉండి కలిగి ఉండాల ప్రభా తండ్రి నీకు వందనాల ప్రభా ప్రకారంగా మేము నడుచుకోవాల ప్రకారంగా మేము జీవించాల ప్రభ మన పాపం లేకుండా దోషం లేకుండా సహన తండ్రిని పశుద్ధి ఇంకా మమ్మల్ని అభిషేకించి ముందుకు నడిపింపబడాలి మేము హృదయాన్ని శుద్ధీకరించబడాల తండ్రి నీకు ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడుతున్న విధానం నీకు స్తోత్రం తండ్రి నీకు వాదనాల పాటలు తరలి మిమ్మల్ని పొందండి తండ్రి వాక్క చే మీరు నాతో మాట్లాడితే మమ్మల్ని సాఫీడిగా మమ్మల్నికోమని నజడాన్ని వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అక్క ప్రేస్ దార్డ్ దేవి సిస్టర్ మీరు పాట పాడతారా మాట్లాడు మైలీ మండించు మైయ్యా మాదే హృదయం మాట్లాడు మైయా ఓ వాక్య దైవం మండించు మైయా మాది నృదయం చూపించు మైయానీ మహిమతేజం చూపించమయాని మహిమేజం తొలగించమయ్యా మా పాత నైజం తొలగించమయ్యా మా పాత మాట్లాడు మాట్లాడుమయా ఓ వాక్య దైవం మండించుమయ్యా ఆధీన హృదయం నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు నీ మాటల పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు నీ మాటల పయనిస్తేనే విలువ కలుగు మాకులకు కృంగియున్న వారిని లేవనెత్తని స్వరము కృంగియున్న వారిని లేవనెత్తని స్వరము చెదరిన మా గుండెలను ఆదరించి నీ పదము చెదరిన మాగుండెలను ఆదరించినీ పదము మాట్లాడు మైయా ఓ వాక్య దైవం మండించు మైయా మాది నృదయం మనుషులిచ్చు ఓ ూర్పు నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్పు మనుషులిచ్చు ఓదార్పు మాన్పలేదు నీ తూర్పు నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్ లోకం ఎంత మారిన మారదయ్య నీ మా లోకెంత మారిన మారదయ్యని మాట లోపాలను సరిచేసి, చేసి నడుపుమయ్య నీదుబాట లోపాలను సరిచేసి నడుపుమయ్య నీదుబాట మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం ండయా మా దీన హృదయం చూపించు మైయా నీ మహిమేజం చూపించ మైయా నీ మహిమ తేజం తొలగించ మా పాత నైజం తొలగించు మా పాత నైజం మాట్లాడు మైయా ఓ వాకి దైవం పండించు మైయా మా దీహృదయం ప్రైజ్ లాడ్ అంద ప్రైజ్ లాడ్ సిస్టర్ థ్యాంక్ భయపడకుము ఓ చిన్న మంద దయగాలని తండ్రి పిలచూచున్నాడు భయపడకుముని ఓ చిన్న మంద తన రాజ్యమంతా నీ కియగోరి తన రాజ్యమంతా నీ కియగోరి ఉన్న త పిలుపు నీకు ఇచ్చేను తన రాక్తమీచి నిన్ను కొన్నాడు తన రాక్తమీచి నిన్ను కొన్నాడు భయపడకుము నువో చిన్న మంద దయగాలని తండ్రి పిలచూచున్నాడు భయపడకుము నీవో చిన్న మంద థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ అలాడ్ ఈరోజు మనకు శాలం సిస్టర్ వాక్యం అందిస్తారు సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి ఓకే సిస్టర్ అందరికీ ప్రేజ్ అలాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేజ్ అలాడ్ చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం స్టార్ట్ చేసుకుందాము ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనిక రంగల దేవ ఐసి ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది వందనాలు స్థితిలో స్తోతాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఏసియా ప్రభాతాన్ని మరి కట్టు వచ్చిన ప్రతి బిడ్డని ప్రభావిని ఆక్రమించుకునే ప్రభావాన్ని దీవించి ఆశ్రయించు తండ్రి ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పటికీ ప్రభాతాన్ని మీ యొక్క సమాధానం ప్రభావాన్ని దాయిచి మనం ప్రార్థిస్తున్నాం నా తండ్రి అదేవిధంగా ప్రభావ పాటల ద్వారా మీరు మహిమ పొందాలని నమ్ముచున్నాం నా తండ్రి మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముతున్నాం నా తండ్రి ఏసియా ప్రభాతాన్ని మా వాక్యం ప్రభావం షేర్ చేయకపోతున్నా ప్రభావిరుండి మాట్లాడండి ప్రభాతాన్ని మా సొంత ఆలోచనలు కొట్టి పారండి ప్రభాతండి ప్రభాతాన్ని మరి యుద్ధాల్లో ప్రభావం మీకు వాక్యం నాటబడ్డాకు సా అనుగ్రహించండి మార్పు జీవితం మాకు అందరికి దాయిచ్చని ప్రార్థిస్తున్నా అన్న తండ్రి ప్రభావంతో నడిపించమని ప్రార్థిస్తూ ఏ సీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నా అన్న వాక్యం నేను షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే యాక్చువల్ గా ఏది షేర్ చేసుకోవాలని చాలా అనుకుంటున్నాను అంటే ప్రిపేర్ అవ్వాలంటే ముందే నేను ప్రిపేర్ నార్మల్గా నేను ప్రొవబ్స్ అండ్ కీర్తనలు గ్రంథమే ఎక్కువ చదువుతూ ఉంటాను అనమాట అయితే ఎప్పుడైనా కూడా ఈ వాక్యం ఇంకా నేను అనుకున్నాను ప్రభా మీ దర్శనం మీ దర్శనం ఇవ్వండి మీ చెప్పిన వాక్యము చెప్పాలని నేను అనుకుంటున్నాను లోకవ్యతిగా కాకుండా నేను ఆత్మీయంగా మీరు మాట్లాడే మాటలు పలకాలని అనుకుంటున్నాను ప్రభు అన్నప్పుడు నాకు ఈ బ్రూస్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఈ లో థర్డ్ చాప్టర్ నాకు దేవుడు బయలుపరిచనమాట అయితే ఆల్రెడీ వాక్యం చాలా మంది చదివి చదివి ఉండొచ్చు బట్ మెనీ ఆఫ్ దెమ్ వీ హ్యావ్ చేంజ్ త్రూ దాట్ వన్ బట్ ఈరోజు మళ్ళీ ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఈ విషయం మనం అయితే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఇంత చక్కగా మనతో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే ఇప్పుడు మనం కేవీపీఎంలో ఉన్న మనం ఆల్మోస్ట్ ఆల్ మనం అందరం దేవుని అంగీకరించి పరిశుద్ధంగా ఉండాలా ఆలోచన కలిగి ఆయనే ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని మళ్ళీ ధ్యానిస్తూ నడుచుకున్న వాళ్ళందరూ కూడా పల్లోక సంబంధమైన వాటి కోసము ధ్యానిస్తారని నేను అనుకున్నాను సో మనము ఎక్కువ పల్లొక సంబంధమైన వాటి మీద ధ్యానం పెట్టగలుగుతాం ఇప్పుడు లోకంలో ఉంటూ పల్లొక సంబంధమైన వాటి కోసం ఆలోచన చేయడం నడవడం అంటే కష్టమే కానీ ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత మనం పశు మనము పశుద్ధ పొందుకొని ఆ రక్తంలో కడగబడి అని స్థేవచాలనుకున్నప్పుడు తప్పకుండా మనము ఇంకా మనం దానికి మనము సాక్రిఫైస్ చేసుకోవాల్సిందే ఇంకా పర్లోక సంబంధమైన వాటి మీదనే మనం ధ్యాస ఉంటుంది అనమాట అందుకే అనమాట సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులార మనం కూడా అలానే పిలుచుకోవాలి మనం ఎట్లా మనం పరిశుద్ధ సహోదరులారాన్ని పిలుచుకోవాలి మనము ఒప్పుకున్న దానికి అపూసనుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం మన లక్ష్యము ఏసే అనమాట మన లక్ష్యము ఏసు మీదనే అనమాట ఎందుకంటే పర్లోక సంబంధం ఏంటంటే ఏసే అనే కదా పర్లోకము పర్లోక సంబంధం అంటే సంతోషం సమాధానం ఇవన్నీ మళ్ళీ చూసుకుంటే కూడా మనము ఏసుక్రీస్తు మనకి రక్ష కూడా ఏసుక్రీస్తు మన దేవుడు అని మనకు అర్థమైపోతుంది అంటే మన లక్ష్యం ఎక్కడ ఉండాలంటే ఏసుక్రీస్తుందా అంటే ఆయన గుణగలం కలిగి ఉండేలాగా ఆయన కోసం జీవించడా జీవించలాగానే ఉండాల అయితే ఎప్పుడైతే మన పల్లెక సంబంధమైన అనుకుంటే టోటల్లీ ఇంత శరీరకమైన వాటి మీద మనకి ఎక్కువ ధ్యాసం ఉండకుండా చూసుకోవాలన్నమాట మనము నార్మల్గా పళ్ళొక సంబంధమైన అనుకుంటే మంచి క్రియలే ఉంటాయి ఇంకా ఏది చెప్పినా కోపం రాకుండా ఎవరు కూడా అసలు ఈ లోక సంబంధమైన చూసుకుంటే మనకు తక్కువ కోపం రావాలే కానీ నువ్వు పల్లెక సంబంధమైన వాటి కోసం ఉన్నప్పుడు నువ్వు ఏ లక్ష్యం అనుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా కోపం రానేది కాదు ఇంకా చాలా సార్లు మనము ఇది వరకు అయితే నాకు చాలా కోపం ఉండేది బట్ మోస్ట్ మోస్ట్లీ బై ద గాడ్ క్రేస్ ఇది కొంచెం నాకు చాలా మంది చెప్పారం అంటారు టీచర్ యూ యూస్ టు బి లైక్ దిస్ బట్ నవ్ యూ హ్యావ్ చే అంటే నేనేమంటున్నానంటే మనకు మనమే నేను మార్చుకున్నా మార్చుకున్నా చెప్పుకో చెప్పుకోకుండా యాక్చువల్ గా ఇతరులు మనలో గమనించినప్పుడు అలా తెలిసిపోతా ఉంటారు మనకి ఈ ఇది మనకి మనకు మనము చెప్పుకుంటే ఎంతవరకు అది కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే మనలో దేవుణ్ణి వాళ్ళు చూడాలా మన మన మన లక్ష్యం మనము వాళ్ళ సంబంధమైన వాటి కోసం ఎక్కువ ధ్యానిస్తాం మొన్న అన్నే చెప్పిన చంద్రశేఖర్ భద్రకుడు చెప్పింది కదా లోక ఆచరణలో ఏ విధంగా ఉంటే అంటే లోక వాళ్ళు ఈ లోక సంబంధమైన డ్యాన్సులు చేసినప్పుడు ఈ లోక సంబంధమైన ఏదైనా చేసినప్పుడు వాళ్ళు పాలు పొందకపోవడమే అని చెప్పింది అదే ఇదనమాట అది కూడా మనం పల్లోక సంబంధమైనప్పుడు దాటి కోసం మనం ధ్యానించినప్పుడు మన పల్లోక సంబంధమైన వారము అని అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా ఈ లోకాచరణ చేయలేము కూడా వి కెనాట్ గోయింగ్ దట్ వన్ ఎంత ఇదేనా కూడా మనము ఇంకా మనము ఏం ఫీల్ కూడా ఉన్నమాట వాళ్ళు ఏమని అనుకున్నా కూడా ఎందుకంటే మన లక్ష్యం వేసుకరిస్తు కాబట్టి ఇంకా సెకండ్ వస్తులో చూసుకుంటే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు మన ముందుగా మోషన్ చూసుకున్నాము మోసప్తుల నుంచి ఇజాల్ పీపుల్ ఎట్లా తీసుకోవచ్చు నన్ను సంగతి ఎన్నో వాళ్ళు ఎన్నో శ్రమల పాలయ్యి తర్వాత దేవుడు వాళ్ళను వాళ్ళ అక్కడి నుంచి విడిపించిండు అయితే ఇక్కడ ఇల్లంతటిలో ఆ సేవలో కూడా ఆయన ఎంతో నమ్మకంగా ఆ సేవలో ఆయన ఎంతో నమ్మకంగా ఆ ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను అంటే దేవుడు కూడా మనకి ఎంతో నమ్మకంగా ఉన్నాడు మళ్ళీ మనం కూడా ఉండాలి కదా ఇక్కడ సేవలు సేవ సేవ జీవితం ఎంచుకున్నప్పుడు ఇక్కడ పౌలు సారీ మోషే మోసే ఎంతో నమ్మకంగా ఉన్నాడు ఆ ఆ విధంగా మనం ఉంటున్నామా అసలు ఉండట్లేమా అన్నది మనము చూసుకోవాలన్నమాట నువ్వు నమ్మకంగా ఉంటున్నావు లేదన్నది నీకు ఎలా తెలుస్తుంది మామూలుగా నువ్వు అనుకుంటు ఈ టైం నుంచి I'm waking up at 5 o'clock, otherwise at 3 o'clock, I'm doing prayer. But the hell is left in rebellion between you and my Breakfast. They are very true of my Poly nessa life, and they take care of my should and your life. I am acquainted with the law about traveling. So. If I teach my Free Taste, I have forever lost 수 of Dustin a bit. అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎవరితో మాట్లాడిన సేవలో కానీ ఇద్దరులతో కానీ పక్కన వాళ్ళతో కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు తెలిసిన వాళ్ళు కానీ తెలియకపోయిన వాళ్ళైనప్పటికీ కూడా ఆ విధంగా ఆ నమ్మకంగా ఉండగలుగుతా నీ మాట తీరులో కానీ నిమిష క్రియలలో ఇక్కడ ఇక్కడైతే మోసే నమ్మకంగా దేవుడే ఇక్కడ మనకి ఎన్నోసార్లు దేవుడు యొక్క ట్యాంక్యూ కూడా ఇచ్చింది దేవుడు ఆయనకు బిర్థి కూడా దేవుని ఇల్లంతటి మోసి నమ్మకంగా ఉండినట్టు ఆయన ఉండినట్లు మనము ఉండాలని అనుకుంటున్నాడు దేవుడు కూడా మనకి ఎంతో నమ్మకంగా ఉన్నాడు నమ్మదగిన దేవుడు మన దేవుడు ప్రతి ఇల్లులో ఎవడైనా ఒకని చేత కట్టబడుము సమస్తమును కట్టిన వాడు దేవుడే అయితే యాక్చువల్ గా మనం కట్టాలనుకుంటాం కానీ కట్టించేది కూడా దేవుడే సమస్తమును కట్టినవాడు దేవుడే అంటే ఏంటిది మనం అనుకుంటాం కదండి నా నమ్మకం బట్టి నేను కానీ కానే కదా ఎందుకంటే దేవుడు ఆయన ఆయనే మనతో ఉన్న నడిపించి మనం మనం మనతో కట్టించిన తప్ప మన ఏమీ లేదు అక్కడ ఇంటికంటే దానిని కట్టినా వాడు ఎక్కువ ఘనత ఇప్పుడు ఇంకొకటి విషయం చూసుకుంటే ఒక సోలి రక్షణ మార్గం కూడా అది ఎన్నో కట్టినట్టే అవుతాయన్నమాట అంటే కట్టించిన వాడు అంటే ఇప్పుడు నేను అనిపించిననుకో నేను అనిపించిన ఒకటైతే యాక్చువల్ గా అది కట్టించిన వాడు కట్టించిన ఎవరు దేవుని ద్వారానే జరుగుతుంది దేవుడు దేవుడే అక్కడ దానికి దానిని కట్టిన వాడు ఘనత పొందినట్టు ఎవరు దాన్ని అది అది పొందేదంటే దేవుడికి ఘనత అది ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టిన దేవుడే ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ గంట పొందినట్టు ఎవరైతే ఇప్పుడు మనము ఒక పర్సన్ స్టోల్ వర్కింగ్ పోకుండా ఆత్మ రక్షింపబడినప్పుడు మనము ఆ పర్సన్ ఆ ఇల్లు కట్టినట్టే మన శరీరం ఒక ఇల్లాగానే కదా మనము కుక్కరం ఒక్కొక్క వి బిలాంగ్ టు వన్ హౌస్ అనమాట వన్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక సంఘం లాగా ఫోర్త్ వర్స్ లో చూసుకుంటే ఇయన మోస కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉంచబడును మన దేవుడు అన్నిటికన్నా అన్ని విషయాలలో అన్నిట్లలో కూడా ఆయనే ముఖ్యం మహిమకు అర్హుడు అనమాట దేవుడు అయితే అప్పట్లో వాళ్ళు ఇప్పుడు నేను మోస ఎన్నో కియలు చేస్తే వాళ్ళు కూడా చాలా మోషన్ మోషన్ కూడా వాళ్ళు పొగిడీరమాట అంటే దేవుని ద్వారా దేవు అక్కడ దేవుని మహిమపరిచే పడాలి అంటే మనం సేవ చేసినప్పుడు మన ద్వారా ఎవరైనా స్వస్థ పొందినప్పుడు ఆ మహిమ ఎవరికి కలగాలి దేవుడికి కలగాలన్నమాట అంటే మన ద్వారా మనకు ప్రతి ఒక్క గుడ్ నేమ్ బాట్ టెంపర్ వీఆర్ గెట్టింగ్ దట్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్ అనమాట ఆ విధంగా నువ్వు చెప్పుకోవచ్చు నేను దేవుని మహిమ పరుస్తున్నాను అని ఆ విధంగా ఉండి తగ్గించుకొని నువ్వు మన ద్వారా దేవునికి మహిమ గణతనే జరగాలి ఎలాంటి విధమైన అవమాన మాత్రం జరగకూడదు అనమాట ఇప్పుడు మోస కూడా ఎన్నో క్రియలు చేసి అదంతా మనము దేవునికి మాయమ కదా యజ సముద్రం చీల్చిన దేవుడు సహాయం చేసి ఆయన చేసిడు క్రియా అది ఎక్కడ దేవుని నడిపించుడు మోస ద్వారా జరిగించినప్పుడు మోస కూడా వచ్చింది వాళ్ళ అంతక్కన ఎక్కువ ఘనత వేసే వచ్చింది మనం మనం చేసే క్రియలు బట్ ఇతరులు మనకి ఆ యు హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ థింగ్ అని అన్నారు అనుకోని అది ఎంత సంతోషకరంగా ఉంటది కదా అంటే మన సంతోషంలో దేవుడు కూడా మనల్ని మనతో పాటు ఉన్నాడు అనమాట దేవుడు ఘనత పొందు పొందుతున్నాడు అక్కడ పొందిన వాళ్ళకంటే పొందు అంటే అలా చేసిన దేవుడే ఎక్కువ అరుగుడు అనమాట వచనం చూసుకుంటే ముందు చెప్పబు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడ ఉండి ఇక్కడ మన మనం కూడా ఇప్పుడు వాక్యం చెప్పాలనుకుంటాం పరిచయం చేయాలనుకుంటే ఇక్కడ కూడా మోసి ఫస్ట్ ఏంటంటే పరిచారకుడు అయి ఉండి దేవుడు ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేను ఇప్పుడు పరిచయం చేసినప్పుడు మనం కూడా అంటే మనం ఎట్లుంటాం ఇందులో మనం చూసి పావులు చెప్తాడు మనకి ఎన్నో విధాలుగా కాపరిగాని కాపరిగా కొంతమంది దేవుడు ఏర్పరచుకుంటాడు పరిచారికలుగా కొంతమంది ఏర్పరచుకుంటాడు దేవుడు ఇంకా అందించడా ఇస్తున్నారు ఇంకా ఎంతో ఎన్నో దేవుడు ఎన్నుకున్నారు అందులో మనం ఎందులో ఉన్నాం అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మోస్ట్ ఎట్లా అంటే పరిచారకుడిగా ఉండి అందులో ఎంతో నమ్మకంగా ఉండాలన్నమాట అని మనం ఈ రోజు మనము ఆన్లైన్లే చూసుకుంటున్నాము నార్మల్ గా మరి బయటికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం సేవ చేసినాం పది ఎలా చేసుకు ఎలా చేస్తున్నాం అసలు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట నమ్మకంగా ఉంటాం నమ్మకంగా ఉంటుంది చాలా మంది ఎట్లా అంటే పోతుందంటే సేవ చేస్తూ ఉంటారు పరిచయం చేస్తూ ఉంటారు కానీ నమ్మకంగా ఉండరు ఏ విధంగా అంటే కొన్ని విషయాలలో ఇట్ ఓకే ఫైనాన్షియల్ గా కావచ్చు లేకపోతే టైం విషయంలో కాకపో టైం విషయంలో నమ్మకంగా లేకపోవచ్చు వాళ్ళ దేవుని సేవలో గానీ వాళ్ళు చేసే క్రియలలో కాకపోవచ్చు కానీ అవన్నీ కలిపినప్పుడే నమ్మకంగా ఉన్నట్టు మనం దేవుని దృష్టిలో నేను చాలా సార్లు అనుకుంటున్నా నేనైతే ఎక్కడెక్కడ తప్పిపోయినానో చూసుకో చూసుకుంటాను నేను చాలాసార్లు ఆయన ఇంకా ఆలోచన చూసుకుంటే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా నమ్మకముగా ఉన్నాడు ఇప్పుడు వేస్తే ఈ లోకంకి వచ్చినప్పుడు అలా కుమారు వల్లే ఉండి ఆయన ఎంతో చెప్పింది ఇక్కడ మనకి ధైర్యములు వాళ్ళని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన వెళ్ళ మనమే ఆయన ఇల్లు ఇప్పుడు మనము చూసినా దిగు మనకు మనమే ఆయన ఇల్లు అనమాట మరి మన ఇంట్లో మనముకు ఎంత నమ్మకంగా ఉండాలి మన మనమే ఆయన ఇల్లు అయి అంటే మనం ఎంత ఎంత పరిశుద్ధంగా పెట్టుకోవాలి ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నప్రేను నమ్మకము ఉన్న టైంలో ఇంగ్లీష్ లో చూసుకుంటే ఇక్కడ but Christ as a son over his own house whose house are we whose house are we అంటే మనమే అండ్ he hold fast the confidence and the rejoicing of the hope firm until the end ఇదంతా మన నమ్మకానికి ఎండ్ వరకు ఉండాలి ది రిజాయిసింగ్ ఆఫ్ ద హోప్ ఆ నమ్మకము అలదిస్తు ఫ అంటుంది ల్ ది ఎండ్ అనమాట మరియు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఇంట్లో చెబుతున్నాడు మనకి పశు పర్లోక సంబంధమైన ఉన్న వాటి కోసం మనము కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మ వలనే కదా పరిశుద్ధాత్మ మన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనం నడిపిస్తుంది అనమాట పర్లో పర్లోక సంబంధమైన వాటి మీదే మనం ఉండేటట్టు మనం నడిపిస్తుంది అనమాట కామన్ గా మనము ఈ లోకంలో ఉన్న ఉంటాం కాబట్టి మనకి ఎంతగానము ఏంటంటే మనము ఉండలే ఉండలేని పరిస్థితిలో ఉంటాం ఆ టైంలో మనకు పరిశుద్ధాత్మక దేవుడు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా లోక సంబంధమైన వాటికి దూరం అయిపోయి లొక్కల సంబంధమైన వాటి మీద ధ్యానించగలుగుతాం అనమాట అప్పుడే దేవుడికి కలు కలు కలుగుతాం ఎయితి వసలు చూసుకుంటే నేను మీరు ఆయన శబ్దమును విన్నడలా చూసిన మనము ఆయన శబ్దం అంటే ఆయన వాక్యమును శబ్దమును అంటే ఆయన వాక్యమును వాక్యముడు దేవుడు మనకి లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నాం కదా ఆ దేవుడు అది ఇంతమంది ఆత్మ ఆయన ఆత్మలనే ప్రేరిపింపబడి మనకి మనకి సువార్త కానీ ఏదైనా కూడా మనకు అంది అందుతుంది అనమాట అయితే ఇక్కడ కూడా చూసుకుంటే ఎయిత్ వస్తు నేడు మీ నాయన శబ్దమును వినడల్లా అరణ్యములో శోధన దినమందు అరణ్యంలో అంటే ఈ లోకంలో ఈ లోకంలో ఏదైనా అరణ్యము అరణ్యములో శోధన దిన కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకున్నప్పుడు అప్పుడులో అయితే వాళ్ళు అరణ్యంలో వాళ్ళు అక్కడ మోసే అక్కడ నుంచి వచ్చేప్పుడు వాళ్ళు అరణ్యంలో కూడా ఉన్నారు కదా ఇప్పుడు మనకి ఇదైతే అరణ్యం అంటే మనకి లోకం లోకంలోనే వస్తుంది అనమాట జీవితం ఇదంతా ఈ ఇప్పుడున్నదంతా లోకం అరణ్యం కిందనే వస్తుంది అంతటికే దేవుడు అంటున్నారు మాట విన్న మనం ఎట్లా ధైర్యంగా ఉంటాం కోపం కూడా తెచ్చుకోమాట అరణ్యంలో ఉన్నప్పటికీ లోకం అంటే త ఆ అరణ్యమంటి వంటరుగా ఉన్నప్పుడు శోధన వస్తది మనకి ఆ శోధన వచ్చినప్పుడు ఆ కోపం పుట్టించినప్పటికనే వర బుద్ధున వారి ఉద్దేయలను కట్టేని పర్చుకోవాలన్నమాట కట్టేని పర్చు కోనే కుడి అంటుంది హార్ట్ నోట్ యువర్ హార్ట్స్ యాస్ ఇన్ ద ప్రొవోకేషన్ ద డే ఆఫ్ టెంటేషన్ ఇన్ ద వైల్డర్నెస్ అన్నాడు దాల్ జోదితా బక్ష్నములో కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్ష పరీక్షించి శోధించి చూసిన వీళ్ళు అప్పుడు దేవుక్రియలన్నీ చూసి కూడా దేవుని నమ్మకం అన్ని మోస ఎన్నో అన్ని దేవుని దేవుడు కూడా వీళ్ళు దేవు వాళ్ళు మన పితరుల్లే అవుతారు కదా మనకి ఆ కార్యములన్నీ చూచి కూడా మీ పితరులు అంటే మోస అధీనంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి ఎంతో పరీక్షించి శోధించిరమాట అసలు మనము మనం దేవుని దేవుని శోధించడము ఇది ఎంత వరకు కరెక్ట్ కదా శోధించిన వాళ్ళు వాళ్ళు వర్క్స్ కూడా వాళ్ళు చూసిన మాట దేవుడు అన్ని నలభై సంవత్సరాలు అసలు ఒక మనం ఇట్లలో అయిపోతాము సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే ఎంత ఎంత ఎల్లప్పుడూ హృదయాచనలో తప్పుకోచున్నారు తెలుసుకొనలేదు కదా ఇప్పుడు మనం ఎంతగానో దేవుడి సంబంధమైన వాటి కోసం మనం ఎంత ఆ నిర్ణయించుకొని దేవుడు సేవ చేయాలనుకున్నప్పుడు మనము ఆయనకి వినకుండా అప్పుడు వాళ్ళు చేసిన అక్కడ చేస్తే ఆల్రెడీ దేవుడు తెలుసుకోమట మనం ఈ ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు అంటే మనము హృదయాలోచనలు తప్పిపోతున్నాం అనమాట ఆ మార్గంలో తెలుసుకోనలేదు ఇంకా మనం ఆయన మార్గం తెలుసుకోలేదు దేవుడు అంటున్నాడంటే అక్కడ ఏదో ఒక రకంగా మనము వాక్యాలు చెప్తున్నా కూడా మనం ఏం చేస్తాము మన ఆలోచనల వల్ల మన కోపం కానీ లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు ఏదైనా ఆలోచనలు పడతాం అనమాట అంత క్లారిఫైగా ఉండకుండా డౌట్ఫుల్ అనమాట ఉంటా ఉంటాం అనమాట అప్పుడు మార్గం తగ్గిపోతూనే ఉంటాం కరెక్ట్ టైంకి మేము చేస్తాం ఈ లోకంలో ఉంటే మాత్రం చేయనే చేయలేం అసలు ఇది కష్టతరమైందే కాకపోతే ఆ చేసినప్పుడే కదా దేవుడు ఏమంటాడు ఈ లోకంలో మనం ఎంతగానము ఆయన కోసం అన్ని అనుసారం సమర్పించుకుంటామో సాక్రిఫైస్ చేసేసుకోవాలి మనం అన్ని అప్పుడైతేనే కానీ మనము ఆ లోక సంబంధి మనం వాటి ఎక్కువ ధ్యానం చేయగలుగుతాము ఆయన అంటే దేవుడికి నమ్మకంగా ఉండగలుగుతాము వీ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ ఆయనకి ఇష్టం ఇష్టానుసారంగా ఉండగలుగుతాము అప్పుడు నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది అందుకే దేవుడు కూడా అంత అనమాట వాళ్ళకి ఆల్రెడీ చెప్పింది మన గనుక నేను కోపం అంటే అప్పుడు వాళ్ళే కాదు ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా మనం అలా ఉన్నామా లేదా ఏ విధంగా ఉన్నామా చూసుకోవాలి మనము అప్పుడులో లేం కదా ఇప్పుడున్నా కాదు జనరేషన్ అంతా ఇప్పుడు దేవుడు మనుషులని అందరినీ ఒకటిలా దేవుడు అలా ఆలోచనలు మనం ఉన్న తీరు అన్ని గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని ఆయన విషయాంలో పాల్ పొందకపోతే ఇంకా మనము ఇంకా శాపనికి ఇంకా అయిపోతాం అంటే సో ఐ స్వేర్ ఇన్ మై వా నాట్ ఎంటర్ ఇన్ మై ఇంట్రెస్ట్ అనమాట ఆయన విషయాలు పొందాలి మనం పాల్ పొందినప్పుడే కదా మనం పన్నోగ రాజ్యంలో చేయగలుగుతాం ఆయనతో ఉండగలుగుతాం పన్నెండో అధ్యయంలో చూసుకుంటే ట్వెల్త్ వర్స్ సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎంతైనానో ఒకవేళ ఉండునేమో అని జాబితాగా చూసుకొని ఇప్పుడు మన దేవుడు మాట్లాడుతున్నాం మరి సహోదరులారా ఇప్పుడు మనకి హీబ్రూ స్టాప్టర్లు జీవముగల దేవుని విడిచిపోవునట్టి ఇట్లాంటివైన గుణాలు దేవుని విడిచిపోయే గుణాలు ఏమేమి ఉంటాయని చెప్పండి ఫస్ట్ అయితే మనకి ఆయనకి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వృద్ధులునే మన ఆలోచనలు ఏమేం చేయాలి ఏమేం చేయాలని ఉండకుండా అసలు దేవుని దేవుని కోసం నేను ఏం చేయాలనే అది లేకపోవడమే అప్పుడు ఏమవుతామనమాట జీవం లేని వాళ్ళం లాగానే జీవం కలిగి ఉంటే ఆయన జీవం వల్ల దేవుడు మనం ఫస్ట్ ధ్యానిస్తాము ఆయనకి ఉండాలని ఆలోచన చేస్తాం ఇంకోటి ఏంటంటే దేవుని ధ్యానించినప్పుడు అది విడిచిపోయినట్టే మనం ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఎవరైనా కూడా దేవుని నమ్ముడు కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే దేవుని పక్కనే పెట్టిస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ అట్లా చేయ మనము పూర్తిగా దేవుని వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఆయనలో అంత ఇంత క్లియర్గా దేవుని కోసం ఆయన అనుభవం కూడా మనం చూసినాం ఆయన ముచ్చి చూచి జరిగిన తర్వాత కూడా మనము ఇష్టంగా లేకపోతే చాలా నిజంగా అది చేయాలి హర్టింగ్ థింగ్ అనమాట అది ఒకటి విశ్వాసం లేని దుష్టత్వము దుష్ దృష్ట హృదయము విశ్వాసం లేని జీవితము ఎంత కొంతమందికి ఎంత ఇప్పుడు తెలుసు దేవుడు స్వస్థపరుస్తున్నాడని తెలుసు దేవుడు ఒకవేళ స్వస్థత అక్కడ దేవుణ్ణి పరీక్షిస్తున్నాడని కూడా తెలుసు వాళ్ళకి వాళ్ళు చేసిన తప్ప తెలుసు కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే విశ్వాసం లేకుండా ఏమో ఇంకా తక్కువైతుందో లేదు నాకు ఏమైనా ఏదైనా ప్రాబ్లము లేకపోతే ఈ ప్రాబ్లం నుంచి బయట వర్తున్నా లేదా అని అనుకుంటా ఉంటాం అనమాట అదొక దుష్ట ఉదయములు అనమాట అట్లా విశ్వాసం లేని వాళ్ళని ఇంకా మనము అట్లా ఉన్నప్పుడు ఇతరులకు ఏం చెప్పగలుగుతాం మనం యాజ్ అ బిలీవర్ మెనీ టైమ్స్ వీ విల్ ఆల్సో థేమ్ మనం చూసినాం మనం మన గ్రూప్ కూడా ఎన్నోసార్లు ఎంతమంది చూ ఉంటాం బయట చూస్తుంటాం మనం నార్మల్ గా మనకు మనం కూడా అనుకుంటాం అంటే విశ్వాసం లేని పండ్లు క్రియలు మీలో ఎవరి ఏందేనో ఇది ఒకవేళ ఉండినాడలా జాత చూసుకోమని మనల్ని హెచ్చరిస్తుంది దేవుడు ఈ రోజు మనకి చెప్తున్నానమాట మనం అయితే ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే ఒక చిన్న సాక్ష్యం ఈ ఈ వర్సును బట్టి ఏంటిదంటే నాకు నేను ఎయిట్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ మధ్య జనవరి నుంచి చేస్తున్నానమాట ఇప్పుడు చేసే ప్రజెంట్ స్కూల్లో ఆ స్కూల్లో జాబ్ చేస్తా ఉన్నా అనమాట చేస్తా చేస్తా అయితే ఆ స్కూల్లో ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక్కసారి అప్రిషియేషన్ రాలేదనమాట నాకు రాకపోతే ఇంకా రాకపోగా ఇంకా ఇంకోటి ఏంటంటే నేను ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఎప్పుడు అప్రిషియేట్ కూడా నాకు రాలేదు బట్ నెవర్ ఐ థాట్ దట్ ది హ్యావ్ టు అప్రిషియేట్ మీ నేనేమనుకున్నానమాట నేను ఏం చేసినా నా దేవుడికి మహిమ రావాలంతే పోతే పోని ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేస్తాను నేను దేనికోసం చేస్తుంది అంతే మంచి కోసం చేస్తుందని అనుకున్నది అనమాట ఉన్నాను కానీ పక్కన ఉన్న వాళ్ళ వాళ్ళు హర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం బాధ కనిపించింది అనమాట నేను అనుకోట్లేదు కానీ ఇతరుల వల్ల నేనేం ఫీల్ అవ్వట్లేదు నాకు అప్రిషియేట్ అవ్వట్లేదు కానీ ఇతరులు చేసే దాన్ని బట్టి నాకు ఎట్లాగో అనిపించదు అయితే ఇక లాస్ట్ ఒకసారి బ్రదర్ వాళ్ళకి వచ్చినప్పుడు చెప్పినా ఇట్లా జరిగింది బ్రదర్ నాకు హర్టింగ్ ఉంది కొంచెం ప్రేర్ చేయండి చెప్పినప్పుడు బ్రదర్స్ మన చెంది అది రాధికాంటి మా సిస్టర్ ఇంకా క్యాథరిన్ సిస్టరు లైవ్ బ్రదర్ ఫ్లోర్ పర్సన్ బ్రదర్ మా ఇంటికి సేవకి ఎన్నోసలు అంటే మధ్య వచ్చింది అనమాట వచ్చినప్పుడు ప్రార్థనలో పెట్టినా పెట్టినప్పుడు అప్పుడు మేడం ఏమనుకుందంటే యాక్చువల్ గా ఆమె నాకు ఆల్రెడీ ఇచ్చేసిన నేను సర్టిఫికేటు ఒక బెస్ట్ టీచర్ అవాళ్ళు ఇచ్చినాను అప్రిషియేట్ చేసినా అని అనుకుందనమాట కానీ తెలిసిన తర్వాత ఆమె చాలా ఫీల్ అయిపోయింది వీలైన తర్వాత నాకు దేవుని తృప్ వల్ల నాకు ఏమైంది అంటే ఈ ఇయర్ నాకు బెస్ట్ ఈచర్ అవార్డు ఇచ్చిందనమాట మేడం షీ హన్ మీ దంటే అవార్డ్ ఇంకా ఆమె చెప్పిందనమాట యాక్చువల్లీ ఇది ఈమెకు ముందే రావాల్సింది నేను వీలేకపోయినా కూడా ఇది అవార్డు కూడా చెప్పిందనమాట సో అప్పుడు నాకు అనిపించిందనమాట దేవుడు నాకు నమ్మకము ఉండే అంటే అయినప్పటికీ కూడా ఎట్లుంటదంటే మా మేడం ఈ సైతాలు కూడా వాళ్ళకి ఎట్లా ఇస్తారంటే అంత సక్సెస్ అవ్వకుండా చేస్తా ఉంటది అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ నాకు విజయం ఇచ్చిన అంత నదిలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అనమాట అంటే ఇది అంత ఇదంతా దేవుడిని కూరుకోవాలి దేవుణ్ణి నమ్మకం పెట్టినప్పుడు జరిగింది అనమాట ఇది అయితే ఈ దీని వల్ల కూడా దేవుని ఘనత రావాలి నేనేమనుకున్నానంటే వేరే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ మంచిగా దేవుణ్ణి మయమపరిచే బిడ్డలు లాగా కదా అని నాకు ఇంకా భయం కూడా ఇచ్చింది కానీ నేనేమనుకున్నా ఫస్ట్ అయితే వాళ్ళు మారు మారుమను పొందాలా అనేసి అనుకున్నా ఎందుకంటే క్రిస్టియన్స్కి కొంచెం వేరైనా చూస్తారు వాళ్ళు ఇంకా మాకు అలాగే వేరే క్రిస్టియన్ టీచర్స్ కూడా ఉన్నారు కానీ పర్టికులర్ గా ఎందుకో మేడం నన్నే అడుగుతుంటారనమాట హిందూ సెలబ్రేషన్స్ ఉంటే కూడా నన్నే పార్టిసిపేట్ చేయట్లేదు అట్లా ఏదో అనుకుంటారనమాట నేను అట్లా అనుకున్నాను నేను ఇట్లా ఇంకా బాధగా అనిపిస్తుంది అందులో కూడా జీవితం కాపాడను అప్పుడు కూడా ఇది నా చిన్న సాక్ష్యాన్ని గుర్తించి ఆశ్రయించినాక అయితే ఈ వాక్యం కనమాట నేను ఎందుకోసం చెప్పిన అంటే ఈ సాక్ష్యము ఇది వీళ్ళు ఎవరైనా వీళ్ళ అంటే మన హృదయలలో విశ్వాసం లేని ఎడల జాతర చూసుకోమంది ఏమో చెప్తుంది అయితే ఇంకో థర్టీన్త్ బస్ట్ లో చూసుకుంటే నేడు మీ నాయన శబ్దమును వినిన ఎడలా కోపము పుట్టించి అప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడని ఆయన చెప్పాను కనుక చూడండి మనము ఒకవేళ ఆయన వాక్యం ఆయన శబ్దం విన్న అంటే ఆయన ఆయన వాక్యం ఇది ఈయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఆయన మన ఆయన మన విడనడల్లా మన కుపం పుట్టించినప్పటి వల్లే మనం మీ హృదయంలోనూ కఠినపరుచుకున్నప్పుడు అంటే జీవనం ఎంత అవసరం హెచ్చరిస్తున్న మనకి పొట్టింత వసం చూసుకుంటే పాపము వలన కలుగు ఆ భ్రమ చేత వీళ్ళు ఎవడునూ కఠినపరచబడకుండున్నట్లు నేను అనబడో సమయము సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని అందుకే ఇప్పుడు మనము పాపంలో పడకున్నాం పాపం పాపం కలుగు ప్రతి భ్రమచేత భ్రమంలో ఉండిపోతాం కొన్ని కొన్నిసార్లు ఎన్నోసార్లు ఉంటాం మనము అవుతుందా కాదా ఏ పోలే అక్కడ ఏం అవుతుంది కానీ ఇట్లా బ్రహ్మలో కూడా ఉంటారు కొన్ని జరుగుతే అన్నట్టు అలా కఠినపరచుకోదు బ్రహ్మ పట్టుకోవడం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బిలీవ్ యూజ్ అండ్ అంత అంత స్ట్రాంగ్ ఉండాలి కూడా అక్కడ సమయం ఉండగానే ప్రతి ప్రతిది ప్రతి దినమునూ ఒకడు బుద్ధి చెప్పుకోను సమయం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు చూడండి అంత దినము ఎంతో దగ్గరగా ఉన్నాయి ఈ సమయం ఉన్నప్పుడే మనం సమయం అస్సలు బోనియోగం సమయం సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఇప్పటి నుంచో మన వాక్యలు చెప్తూనే ఉన్నా అనమాట ఎంత చెప్పినా కూడా మనం ఇంకా ఉందిలే ఉందిలే అనుకుంటున్నారు అందరూ ఏమి సమయం లేదు అందుకే సమయం ఉన్నప్పుడే మనము ఒక్కరి కొట్టడం బుద్ధి చెప్పుకోవాలన్నమాట బుద్ధి చెప్పుకోవాలంటే ఏ విధంగా మనము మనకు మనము విశ్వాసంగా మనము వీ హ్యావ్ టు షేర్ హౌ వి ఆర్ హౌ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ హౌ టు చాలా సార్లు మనకి సైతాను మన బ్రహ్మచైత అవి చేపిస్తూ ఉంటాయి కానీ మనము ఆ విశ్వాసం నుంచి మనము విశ్వాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒకరినొకరు ధైర్యపరచుకోవడం వల్ల ధైర్యపరచుకోవడం చాలా ఇంపార్టెంట్ అదిగిన వచ్చిన చూసుకుంటే ఏలయ్యగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత అంతము మట్టుక్కు గట్టిగా చేపట్టిన ఇళ్ళనే క్రీస్తులో పాలివారమే ఉండము ఈ ఇది ఎంత ముఖ్యమైనకి అందుకే మొదట ఎంత విశ్వాసంతో నువ్వు అదే విశ్వాసం దృఢముగా గట్టిగా స్ట్రాంగ్ గా మనం ఉన్నప్పుడే అది అట్లా గట్టిగా చేపట్టినప్పుడే క్రీస్తులో పాలివారమే ఉండు ఉంటాం అనమాట లేకపోతే నిజంగానే కొన్ని రోజులు అవుతాము కొన్ని రోజులు దేవుళ్ళ వాక్యాలను తిరుగుతాము అడ్డు చేస్తే మళ్ళీ మధ్యలో అట్లా జరుగుతా ఉంటది ఇది జరిగింది నిజంగా నాకైతే నేను ఏమనుకు చాలా సార్లు ఖాళీ నాకు ఇదొక అవకాశం అనమాట చాలా సార్లుది నాకు బలపరచడానికి వాక్యం చెప్పడం గానీ ఇది నా వాక్యము రెండు ఉంది కదా దేవుడు నాతో మాట్లాడుతుంది మరి ఇతరుల వృద్ధులతో విశ్వాసం ఇంకో చాలా సార్లు కూడా నాకు చాలా విశ్వాసం చాలా కూడా నాకు యాక్చువల్గా ఈ రోజు వరకు ఉన్న విశ్వాసంలోనే నేను ఎత్తే జీవించగలుగుతున్నాను ఇంకోటి ఏంటంటే సిక్స్టీన్ దేశంలో చూసుకుంటే విని కోపము పుట్టించిన వారెవరు మోసచేత్త నడిపింపబడి అయగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఇప్పుడు అంటున్నమాట కోపము పుట్టిన వాళ్ళు అంటే ఇప్పుడు శ్రమలలో వచ్చినప్పుడు అట్లాగే ఉంటే మనకి చాలా మనుషులకి గురు కోపం అనేది కలుగుతా ఉంటది అది చిరా అట్లా ఉంటాయి అనమాట ఐదు ఉన్నప్పుడు మనం అంటే లోకపు సంబంధమైన వాటిలో ఉన్నప్పుడు మనకు కంపల్సరీ అట్లాగే ఉంటది సెవెంటీన్త్ బస్సు చూసుకుంటే ఎవరి మీద నలభై ఏళ్ళు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో పోయేడు దేవుడు కూడా ఎవరి మీద ఆయన నల్వది ఏను కుప్పం ఉపయోగించుకోండు అంటే పాపం చేసిన వారి మీద అందుకే అందుకే మనము కుపం తెచ్చుకున్నాం అంటే నేనేమంటున్నా మనము దేవుని నమ్ముకోండి కూడా లేనప్పుడు కుప్పము దేవుడు ఒక తండ్రి తండ్రి దేవుడు మనకి ఆత్మ సంబంధం దేవుడు లోకాలను సృష్టికర్త ఆయన మన తండ్రి తండ్రి మనకి కుప్పం అలాంటప్పుడు మనం ఎట్లా ఉంటామంటే జీవం లేకుండా దేవుడు అయినా కుప్పమైన ప్రేమతో మనం దగ్గరేస్తున్నాం కానీ మనము ఎట్లా ఉంటామంటే మనము ఆ శివంలో అరణ్యంలో రాలిపోయిన వల్ల తన విశ్రాంతిగా ప్రవేశిం ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసేను అవిధేయులైన వారిని గూర్చియే దేవుడు అంటుంది కదా ఇక్కడ ఎవరికో సందేశంలో అవిదేయుల వారి గురించే కదా ఆయన భ్రమణం చేసింది దాని విశ్రాంతలు ఎవరు పాలి వారు ఎవరు అంట అవిధేయులైన వారే అవిధేయులంటే ఆయన చెప్పినట్టు వినకపోవడము మనం సువార్త చెప్తున్నాం కదా నేను అక్కడ దేవుని నమ్ముకున్నా నేను అక్షింపబడినా నేను అవిధేయుతగానే ఉన్నా అని అనుకుంటాం కానీ ఎన్నోసార్లు మనకి లేకుండానే అది మనమే టెస్ట్ చేసుకోవాలి మన మాట తీరిని బట్టి మన నిలబడిని బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎంత మంచి వాళ్ళు ఇప్పుడు నేను నేను చూస్తూనే ఉంటాను చాలా మంది నేను కూడా టెస్ట్ చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ సడన్ గా దేవుడు అక్కడ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు నేను ఐ విల్ కన్ఫ్యూస్ ఇమీడియట్లీ అంటే మనము అలా ఉండడం కూడా వీళ్ళేదనమాట అసలు పంతొమ్మిది చూసుకుంటే కాగా ఆవి అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని రహించుచున్నాము అందుకని అవిశ్వాసము ఉంటే మనం కూడా పర్లోకరాజన్కి ప్రవేశింపలేము ఆయనే పర్లోకరాజను ప్రవేశించలేము ఆయ వినాట్ ఎంటర్ ఇన్ హిస్ జస్ట్ అనమాట ఆయన విశ్రాంతిలో పాలు పొందలేము అనమాట ఇట్ ఇస్ మస్ట్ ఫ్లస్ టు ఎంటర్ ఇన్ ధర్మన్ అందుకని ఫస్ట్ మయసు చూసుకుంటే ఫస్ట్ మయసులో మొత్తం మనకి అర్థమైపోతాయి పల్లెక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల అనంగానే పల్లెక సంబంధములమైన కాబట్టి మనము ఈ విశ్వాసం గట్టి విశ్వాసం లక్ష్యము ఈ మీద లక్ష్యము ఏ ఇవి ఉండాలి ఫస్ట్ ఆయన సేవలో నమ్మకంగా మనం ఇంకా మనం ఇప్పుడు వరకు ఎవరి నమ్మకంగా లేదా అన్నది మనం చాలా మంది మనం ఏమైతే సేవకు వెళ్ళినప్పుడు కూడా మెనీ ఆఫ్ దెమ్ సిచ్యుయేషన్ బట్ ఈవెన్ దే విల్ ఐ హీన్ ఏం లేకపోయినా ఫస్ట్ నా ఇల్లు ఇప్పుడు ఇల్లు ఒకరికి సంబంధమైన ఇల్లు చూసుకొని ఇప్పుడు ఇంట్లో ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది అవుతుంది నాకు ఇది చాలా మంది ఆగిపోతాం సేవకు కూడా ముందుకు రాము అట్లా అందులో ఆ ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నాను అనమాట అయినా అది మనము అట్లా ఉంటే ఇంకా మనము తీయలేమేమి అందుకే దేవుడు మీద మాట్లాడుతున్న నేను అసలు వాక్యము అనుకోలేదు కానీ దేవుడు గాడ్ ఇస్ స్పీకింగ్ టు అటుడే అయితే మనము వాళ్ళొక సంబంధ వాటి మీద ధ్యానిస్తూ ఆయన సంతోష పెట్టి పరిశుద్ధ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సేవల్లో నమ్మకంగా ఉండి ఆయన మీద లక్ష్యం ఉంచుకొని ముందు ఇచ్చింది వాటిని దేవుడు దించి ఆశ్రయించాకెన్ సిస్టర్ మహా పరిశుద్ధుడ మహోన్నతి గల దేవ జీవం కలిగిన తండ్రి ఏసు క్రీస్తు ప్రభువానికి వందనాలు కృతజ్ఞతలు దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఇంతవరకు దేవా నాయన యొక్క ఆరాధనలో ప్రభ మీరు మాకు తోడుగా ఉన్నారు ఇదిగో నా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి నాయన మీ యొక్క పరలోక సంబంధమైన పిలుపులో దేవ మమ్మల్ని అందరినీ మీరు పిలుచుకున్నందుకు ఇట్టి భాగ్యము ధన్యత యోగ్యత ప్రభ మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులనైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ తండ్రి దేవుని ఇళ్ళంతటిలో ప్రభ మోస నమ్మకంగా ఉన్నాడని సెలవిచ్చిన దేవా అలాగే తండ్రి మేము కూడా ప్రభ నాయన తండ్రి నీకు నమ్మకంగా నాయన నమ్మకమైన పరిచారకులుగా మేము ఉండిటకు దయచేయండి తండ్రి గొప్ప దేవనైనా తండ్రి మాకిచ్చిన పరిచర్యలో కానీ మాకిచ్చిన తలాంతుల్లో కానీ తండ్రి మా పిలుపు విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ తండ్రి నీ మాట వినే విషయంలో కానీ నీ ఆజ్ఞలో కై విషయంలో కానీ ఈ లోకంలో ప్రభాయన మీరు మమ్మల్ని ఎందు నిమిత్తమునైనా ఏర్పరచుకున్నారో ఇక్కడికి పంపినారో ప్రభా అది నెరవేర్చే ప్రతి విషయంలో ప్రభా మేము నమ్మకంగా నమ్మకమైన దాసులుగా పరిచారకులుగా ప్రభా మేము ఉండటకు దయచేయండి నువ్వు అన్నవ తండ్రి ఒక దినం తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన బలా మంచి దాసుడు కాబట్టి అలా బలా నమ్మకమైన మంచి దాసులుగా ప్రభా మేముండటకు సహాయం దయచేయండి తండ్రి విశ్వాసము లేని దుష్ట హృదయమునైనా మీలో ఎవని ఉండునేమో జాగ్రత్తగా చూచుకోమన్నావు దేవ కాబట్టి నీ వాక్యము సెలవిస్తుంది అంత్య దిన ప్రభ అనేకుల తండ్రి అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారన్నావు ప్రభా అయన తండ్రి అంతమ వరకు సహించు వాడే రక్షించబడతాడన్నావు ప్రభా కాబట్టి మాకు ఎలాంటివి వచ్చినా కానీ దేని విషయంలో కూడా ప్రభ మేము అభ్యంతర పడకుండా మా జీవితంలో ఎలాంటివి కలిగినా కానీ ప్రభ వాటన్నిటిని సహించే విశ్వాసము తండ్రి మాలో వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన మరణం వరకు తండ్రి మేము ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభా నీకు నమ్మకంగా జీవించుటకు సహాయం దయచేయండి అలాంటి విశ్వాసమునైనా మాకు వృద్ధి చేయండి అలాంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాబట్టి ఏసు మీద లక్ష్యం ఉంచమన్నావు కాబట్టి మేము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కలు ప్రతి పాపమును విడిచిపెట్టినైనా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూసితేనే ప్రభా ఈ యొక్క పరుగు పందెంలోనైనా మేము ఓపికతో ఓర్పుతోనైనా మేము పరిగెత్తగలం ప్రవా కాబట్టి ప్రభా అలా నీ వైపు చూసినప్పుడే ప్రభా మేము నాయన దేని విషయంలో అనుమానించము దేవా దేని విషయంలో సందేహించము దేవా దేని విషయంలో అభ్యంతరపడం ప్రభా అంతము వరకు ప్రభా నీ రాకడ దినం వరకు ప్రభా మేము ఏ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నామో ఆ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే నీ వైపు చూసినప్పుడు ప్రభావాయన మాలో ఎలాంటి దుష్ట హృదయం ఉండదు ప్రభా నిన్ను విడిచిపెట్టే అలాంటి హృదయాలు మాలో ఉండవు ప్రభా కాబట్టి వినుట వలనే విశ్వాసము కలుగునన్నావు కబట్టి నాయన మేము ఇచ్చిన సమయంలో ప్రభ నాయనా తండ్రి మేము సద్వినియోగపరుచుకోవాలా నాయన మాలో ఉన్న విశ్వాసాన్ని అంతకు మట్టుకు ప్రభా మేము వృద్ధిపరచుకోవాలా ప్రభా నీ వాక్యం చేత మేము ఉదక స్నానం చేయబడాలా తండ్రి ప్రతి వాక్యాన్ని నాయన విన్న ప్రతి వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవాలా మా హృదయంలోనైనా నీ వాక్యాన్ని భద్రపరచుకోవాలా ప్రతి దినం అయినా నీ వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ నెమరు తండ్రి ఆ వాక్యాన్ని నమ్మి గట్టిగా పట్టుకొని ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని ప్రభా మేము ఉండుటకు సహాయం దయచే ప్రభా ఇట్టుగా ఉన్నప్పుడు మేము ఎప్పటికీ తొట్టెళ్ళము ప్రభా ఎప్పటికీ ప్రభా మేము అనుమానించము సందేహించము అభ్యంతరపడము ఎలాంటి అపనమ్మకము కాని అవిధేయత గాని అవిశ్వాసము గాని మాలో ఉండదు ప్రభా తండ్రి కాబట్టి సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాయనా ఆ రోజు నాయనా తండ్రి అనేకులు ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు ప్రభా నయన కాబట్టి మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తండ్రి అలాంటి కఠినమైన ఆత్మంటే మాలో నుండి తొలగించండి మేము సాత్వికులుగా సాధువులాగా మేము ఉండాలా ప్రభా నైనా మాలో ఎలాంటి విర్రవిగుతున్న దుష్టత్వం మాలో ఉండద్దు ప్రభా నైనా ఎలాంటి గర్వమే కానీ అతిశయమే కానీ అహంకారమే కానీ తండ్రి ప్రభా అలా ఉండద్దు ప్రభనైనా మేము క్రీస్తుని పోలి నడుచుకున్నటకు క్రీస్తు కలిగిన మనసు ప్రేమ మేము కలిగి ఉండటకు సహాయము దయచేయండి ప్రభానైనా తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడి ప్రతిదినం నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నటకునైనా నీకు అంగీకారంగా మేము జీవించటకునైనా సహాయము దయచేయండి ప్రభా కాబట్టి చెప్పబడిన ఏ వాక్య విషయంలో కానీ ఏ ప్రవచన విషయంలో కానీ ప్రభ ఒకవేళ నీ దృష్టికి నీ సమ్ముఖంలోనైనా నేనేమన్నా ఆ రీతిగా ఉంటే నన్ను క్షమించమని నా అపరాధములు పాపములు ఉంటే క్షమించమని తండ్రి నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాను దేవ ఇదిగో నా తండ్రి ప్రార్థన గురించి నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తుండగా తండ్రి కాబట్టి గిద్యోను బాబు సర్జరీ గురించి కూడా ప్రార్థిస్తుండగా ఆ బ్రదర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబం అంతానైనా నీ సేవలో వాడబడటకు సహాయం దయచేయండి తండ్రి నీ హస్తము నీ కృపనైనా నాయన వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అలాగే లక్ష్మమ్మ గారి గురించి ఆమెకున్న గర్భసంచలో ఉన్న గడ్డల గురించి మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ గురించి ప్రార్థిస్తుండే కదేబా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబం అంతటికీ మారు మనసు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరునైనా రక్షింపబడుటకునైనా బాప్తిష్మం పొందుటకునైనా మీరే సహాయం దయచేయండి అలాగే ప్రమీలమ్మ సిస్టర్ గురించి తండ్రి అమ్ముకున్న గొంతులో గడ్డ గురించి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి గొంతులో ఉన్న గడ్డ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారుమోన్స్ దయచేయండి ప్రతి ఒక్కరూ ప్రభనైనా బాప్తిత్వం పొంది రక్షణ పొందుటకు దేవ సహాయపడమని ప్రార్థిస్తున్నాం అలాగే అభిజ్ఞం అనే పాప గురించి ఆ ఫిట్స్ గురించి నరాల బలహీనత గురించి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి కుటుంబంలో ఉన్న వారందరికీ దేవ మీరే మారుమోన్స్ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అలగే సుందర ప్రతి బలహీనత నుంచి ప్రతి చెడు అలవాట్ల నుంచి ప్రతి శరీరంలో ఉన్న అనారోగ్యం నుంచి దేవా సంపూర్ణమైన స్వస్థత విడుదల మీరు దయచేయండి ప్రభా తండ్రి తన రక్షణకు తగినట్టుగా ప్రభా జీవించటకు సహాయం దయచేయండి తండ్రి అయినా మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే రేణుకా సిస్టర్ కు ప్రతి బలహీనత నుంచి చేయి నొప్పి నుంచి శరీరంలో ఉన్న ప్రతి సిక్నెస్ నుంచి దేవా మీరు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి సిస్టర్కి మంచి ఆరోగ్యము దయచేయండి మీ సేవలోనైనా తండ్రి సిస్టర్ వాడబడుటకు మీ పరిచర్లో వాడబడుటకు దేవా మీరే సహాయం దయచేయండి అలాగే దేవి సిస్టర్ గురించి ఆ యొక్క సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి తన భర్త తాగుడి నుంచి విడిపించండి ఆ యొక్క తాగుడికి ప్రేరేపిస్తున్న ప్రతి చెడు అలవాట్ల నుంచి చెడు ఆత్మల అన్నిటి నుంచి దేవా సంపూర్ణమైన విడుదల తన భర్తకు దయచేసి నాయన మీరే మారు మనసు రక్షణ దయచేమని ప్రార్థిస్తున్నాం అలాగే సరిత సిస్టర్ గురించి బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రార్థిస్తుండగా నైనా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబాన్ని అంతటికి మారు మనసు రక్షణ దయించమని ప్రార్థిస్తున్నాం అలాగే లక్కీ అనే చిన్నపాప కూడా తండ్రి అక్కడ కాల్బోన్ విషయంలో ప్రార్థిస్తుండగా స్వస్థపరచండి ఆ కుటుంబం అంతటికీనైనా మీరే మారు మనసు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు సహాయం దయచేయండి అలాగే శివదాస్ బ్రదర్కున్న బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా స్వస్థపరచండి ఆయనకి మారు మనసు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే అనిక అనిక అనే చిన్నపాపకున్న షుగర్ నుంచి స్వస్థపరచండి ఆ బిడ్డ మంచి ఆరోగ్యం దండి వయసు నందు జ్ఞానం అందు మనుషులు దయ్యందు నీ ఆ బిడ్డ వరిధుల్లాగా సహాయం దేయండి అలాగే నాగేశ్వర బ్రదర్ ప్రభా మీ అందరు నిద్రించినారు ప్రభా తండ్రి ఆ బ్రదర్ యొక్క ఆత్మ తండ్రి మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముతున్నాము ఆ యొక్క కుటుంబానికి మీరే ఆదరణ దయచేయండి దుఃఖంలో ఉన్న వారికి మీ ఓదార్పు దయచేయండి ప్రభా ఎట్టి శ్రమంలో ఉన్న వారిని కూడా ఆదరించుటకు నువ్వు శక్తిగల దేవుడు కాబట్టి ఆ కుటుంబానికి కూడా ప్రభ మీరే ఆదరణ దయచేయండి దేవ వారిని ఉన్న దుఃఖాన్ని మీరు తీర్చండి ప్రభా వాళ్ళ కుటుంబంలో ఇక మీదట మీరు యజమానుడిగా ఉండి వారి జీవితంలో వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే నా విషయంలో ప్రభ నువ్వే సహాయపడమని ప్రార్థిస్తున్నాం యొక్క ఆత్మచేత నడిపించండి ప్రతిదీ నీ చిత్త ప్రకారంగా నేను జీవించుటకు అలాగే నీకు చిత్త చేయుటకు సమస్తం నీకు మహిమకరంగా ఉండుటకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ అలాగే అభిరామ్ బ్రదర్ ప్రభ తండ్రి యొక్క బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా నాయన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుండగా వైద్యులకు మించిన పరమ వైద్యుడవు నాయన మీరే ఆ బ్రదర్ ని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయించేయండి ప్రతి శోధన కొట్టివేయండి ఈ యొక్క శ్రమలో అతనికి తోడుగా ఉండి దేవా మంచిగా స్వస్థత అనుగ్రహించి మీ కొరకు నాయన తనను తన కుటుంబాన్ని మీ కొరకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ఎక్కడైతే వరదలు ఉన్నాయో ప్రభు నాయన ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ ఉన్న ప్రజలందరికీ తండ్రి ఎవరికి ఎలాంటి ప్రాణ జరగకుండా నాయన ఎలాంటి నష్టం జరగకుండా ప్రభా ఈ వరదల వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచి వేయండి మీ కాపుదలు దయచేయండి ఈ యొక్క వాతావరణం తండ్రినైనా మీ చిత్తం దాన్ని గద్దించి నిమ్మల పరచండి దేవా అలాగే చైనాలో కూడా ప్రభాణ అయినా యొక్క భయంకరమైన తుఫాన్ వల్ల ఎంతో మంది ప్రభాన అయినా నిరాదలైనరు ఎంతో మంది నిరాశ్రలైనారు ప్రభ ఎంతో మంది నాయనా తండ్రి నిద్రించినారు ప్రభ నాయనా ప్రభ కాబట్టి ఆ యొక్క దేశం పట్ల మీ కనిక్రమం చూపించండి మీ కృప చూపించండి ఏ ఒక్క ఆత్మ ఎవరు నశించపోవడం నాయన నీ చిత్తం కాదన్నావు కాబట్టి తండ్రి అంతటా అందరూ మారు మనసు పొందాలా తండ్రిని స్వార్థ సకల జనులకు నైనా ప్రకటించబడాలా తండ్రి ఇంకా ఎంతో మంది తెలియని ప్రజలు ఉన్నారు ఇంకా ఎంతో మందికి సువార్థ ప్రకటింపబడని ప్రదేశాలు ఉన్నాయి ప్రజలున్నారు ప్రభని ఆయన మీరే కనికరించండి కృప చూపించండి ఆ రీతిగా ప్రభ అక్కడ తుఫాను ఆయన మీరు గద్దించి నిమ్మలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ అక్కడున్న ప్రజల పట్ల మీ ఆయన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగా ఎక్కడైతే ప్రభ ఈ యొక్క మంకీ ఫాక్స్ అనేది ప్రభ ఇంతవరకు మా దేశంలో రాలేదు ప్రభ కానీ మొట్టమొదటి కేసు మా దేశంలోకి వచ్చింది ప్రభ కాబట్టి దీని బారిన ఎవరు పడకుండా తండ్రి ఆయన మీరే సహాయము దయచేయండి ఇది ఆయన విస్తరించకుండా దేవా మీరు సహాయం దయచేయండి దేవ ఈ దేశం పట్ల ఈ దేశంలో ఉన్న ప్రజలందరి పట్ల దేవా మీ కనికరము మీ కృప చూపించండి దేవ నాయన తండ్రి ఈ యొక్క వైరస్ బారిన ఎవరు పడకుండా దేవా ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవానైనా వైరస్ బారిన పడిన వాళ్ళందరినీ ప్రభా కనికర ండి మీ కృప చూపించండి వాళ్ళందరికీ నాయన మీరే స్వస్థత ఆరోగ్యం మంచిదైనా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే ఎక్కడైతే సువార్థ ప్రకటించబడట్లేదు అక్కడ సువార్థ ప్రకటించబడాలా దేవ ప్రతి సేవకుడు తండ్రిని ఇంతవరకు మేల్కొన్న వాళ్ళు తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి వారి పిలుపును వారి ఏర్పాటును నిశ్చయం ప్రతి ఒక్కరూ నాయన నీ పరిచర్యలో నమ్మకంగా ఉండాల తండ్రి ప్రతి ఒక్కరూ ఒక దినం మీకు లెక్క అప్పాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవా తండ్రి నాయన ఎక్కడ కూడా ప్రభా నాయన నిర్లక్ష్యంగా ఉండకుండా ఎలాంటి అశ్రద్ధగా ఉండకుండా తండ్రి యొక్క సోమరైన చెడ్డదాసుల్లాగా ఉండకుండా దేవా ప్రతి ఒక్కరూ తండ్రి నీ గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చుటకు సహాయం ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా దేవా తండ్రి ఈ దేశంలో కూడా తండ్రి ఎక్కడైతే సువార్థ ప్రకటించబడలేదో ఎక్కడైతే ప్రభ మనుషులు నశించిపోతున్నారో దేవ వాళ్ళందరికీ కూడా నీ సువార్థ ప్రకటించబడుటకునైనా ఈ దేశం కూడా తండ్రి రక్షించబడుటకునైనా ఇంకానైనా ఈ సృష్టిలో ఎంతమంది అయితే సువార్థ ప్రకటించబడని దేశాలున్నాయో జనులు ఉన్నారో ప్రభ వాళ్ళందరికీనైనా ఈ రాజ్య సువార్థ సకల జనులకునైనా ప్రకటించబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన కాబట్టి ఏ దినమున ఏ జామున ఏ గడియన మీరు వచ్చినా తెలియదు గనుక మెలకు కలిగి తండ్రి కాబట్టి మీరు చెప్పిన ప్రతి సూచన అవి నెరవేరుతున్నాయి ప్రభ కాబట్టి మేము మేలుకోవాలా మెలుకు కలిగి తండ్రి మా దివిటిలో మేము సిద్ధపరుచుకోవాలా మమ్మల్ని మేము వెలిగించుకోవాలా దేవా కాబట్టి మాలో ఎలాంటి చీకటి ఉండడానికి వీళ్ళేదు ఎలాంటి శరీర కార్యాలే కానీ శరీర వ్యామోహాలే కానీ ఈ లోకానుసారమైన జీవితం ఈ లోకము దాని ఆశ గతించిపోతుందన్నావు ప్రభ కాబట్టి నాయన వాటన్నిటికీ మేము దూరంగా ఉండాలా ఇకనైనా మేల్కొని ప్రాభ మా దివిటిలు మేము చక్కపరుచుకోవాలా మాలో ఉన్న ఆరిపోయిన నూనెని వెలిగించుకోవాలా అలా ప్రతి ఒక్కరూ బుద్ధి కలిగి నాయన జ్ఞానం కలిగి తండ్రి వివేకము కలిగి నడుచుకున్నట్టుకు సహాయం అనుగ్రహించమని ఆ రీతిగా ప్రతి ఒక్కరిని తండ్రి యన మీరే మేల్కొలపని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన నన్ను నిలబెట్టి ఇలా ఈ రీతిగా నీకు ప్రార్థించుటకు విజ్ఞాపన చేయుటకు తండ్రి నువ్వు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభ ఎవరైతే యొక్క ఆరాధనలో ఉన్నారో ప్రేర్లు ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి కుటుంబంలో దేవా మీ పరలోకపు శాంతి సమాధానము నెమ్మది వారికి అనుగ్రహించండి వారి పనుల్లో తో రాక వాళ్ళ పనుల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి గొప్ప దేవ వాళ్ళు చేస్తున్న పరిచర్యని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో ఏ అక్రతలు ఉన్నాయో తండ్రి ప్రతిదీ మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఎవరైతే ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారో తండ్రి రక్షణ పొందుటకు తండ్రి మీరు సహాయము దయచేయండి ఇంకా ప్రభానైనా గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రములు కాబట్టి నాయన మేమంతా నీ యొక్క రాజస్వార్తను ప్రకటించటంలో ప్రభా ఆసక్తి కలిగిన ఆయన ముందుకు నడుచుకునేటకు ప్రతి ఒక్కరునైనా అరీతిగా నశించిపోతున్న ఆత్మల పట్ల శ్రద్ధగా బతికే యొక్క మనస్సు ఆలోచన నీ యొక్క ఆత్మ నడిపింపు ప్రతి మాకును దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్లార్ సిస్టర్ ్రీస్తు ప్రభు కృప మనందరికీ ఎవరి గురించి అయితే ప్రార్థించినామో ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఎవరైతే వరదల వల్ల సర్వము సమస్తము కోల్పోయి వాళ్ళ యొక్క బంధువులను వాళ్ళ యొక్క రక్త సంబంధికులను వాళ్ళ యొక్క మిత్రులను ఎవరైతే కోల్పోయినారో ఆ కోల్పోయిన వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఎక్కడైతే వల్ల చైనా ప్రాంతంలో చాలా మంది వాళ్ళ యొక్క వాళ్ళని కోల్పోయినారు వారికి ఆయన కృప కనికరము ఆయము సహకారం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లాస్